దేవుని వాక్యం ధ్యానించకుముందు చిన్నగా ప్రార్థన చేసి వాక్యం విషయంలో స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ జీవం గల జీవాధిపతి సర్వనతుడ సర్వశక్తి సంపూర్ణానికి వంద గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టిన తంది దివార మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినమంతా మీరు మాకు సాయకులున్నారు మీ కృప ఎంబడి కృపను గరించినారు అటు అడిగిన మీ కాస్త మాకు తోరచినారు నైనా ఈ రాతి కాల సమయంలో ప్రభావ మేమందరం ప్రభా కూడుకునిలాగిన ప్రవ్వ నా దేవా మీ సందిలో గడిపే భాగ్యాన్ని దన్నిత మీరు మాకు దాని ఇచ్చినారు దాన్ని బట్టి నీకు ఎంతో అన్నాలు అర్పించుకోవటం నీకే కృతజ్ఞతలు అర్పించుకోవటం ఆయన గొప్ప దేవ మీ వాక్యమే ధ్యానించబోతుండగా ప్రభావ మీరు మాతో మాట్లాడండి బలపరచండి మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం ధరించండి పర్వ గొప్ప జ్ఞానం అనుగ్రహించండి ప్రవ్వ మీకు సరళతా సంపూర్ణత పరిషుతో కలిగి ఉండాలా అడుగడుగున ప్రభ మీద మేము ఆధారపడి జీవించాలా దేవాతి దేవ మీరే మాకు సహాయకులు సంపూర్ణత ప్రభ సర్వ సంపూర్ణత మీలో ఉంది ప్రవ్వా కాబట్టి నేను మీరే మాకు సహాయకారి మీరే మాకు సహాయకులనైనా నీకు ఎంతో వర్ణాలు అర్పించుకోండి వాక్యం ధ్యానిస్తాను కా ప్రభావ మీరు మాతో మాట్లాడి ప్రభావ మమ్మల్ని బలపరిచి వాక్యం లోతుల మనం ఈ చివరి కాలంలో ప్రభావ భయంకరమైన శ్రమల కాలంలో ఉంటున్నాం ప్రభావ మా పిలుపు మా ఏర్పాటు మీరు నిశ్చయం చేసుకు మరీ జాగ్రత్త పడి జీవించాలా నైనా మీరు తిరిగి వచ్చినప్పుడు ప్రభావ ఏ దాసుడు నెలకొంటాడో వారిని దృష్టిస్తున్నారు ప్రభావ వాడికి బహుమానం కాబట్టి మీ తిరిగి వచ్చే సమయంలో నేను దగ్గర పడుతుందిగా ప్రభావ మీరు ఇచ్చిన పనులని సమూ సంపూర్ణంగా నిమగ్నం దేని విషయంలో మేము భయపడుకున్నాం దేని విషయం చింతించుకున్న ప్రోవా విశ్వాసం ఇస్తూ ముందుకు పోయి విడదలుగా తయారు చేయండి మా గురియతుకు మేము ఆ రీతిగా మమ్మల్ని సహాయపడమని ప్రార్థమేనా ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని బలపరచమని వాక్యపు లోతులు నడిపించండి పరశుదాత్మ దేవ మృదయాలకు ఆహ్వానిస్తామైనా నాలో ఉండి నాతో మాట్లాడండి పరిశుదాత్మ వచ్చినప్పుడు సర్వశక్తులు నడిపిస్తున్న ప్రభావ గొప్ప దేవ పరశుదాత్మ దేవ ఈ వాక్యమైన సర్వసత్తులకు మమ్మల్ని నడిపించమని ఏసుక్రీస్త పరిశుద్ధంగా ఉన్న ప్రార్థన తండ్రి ఆమె కదలియ ఎపేసిలకు రాసిన పత్రికలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము ఎపేసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో ఏసు ప్రభు ఒక మరణాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ పావులు ఇక ఎపేసి సంఘానికి రాస్తున్నాడు ఆత్మీయ జీవితంలో క్రైస్తవ జీవితంలో దేవుని బిడలు ఎట్లా జీవించాలా ఏ రీతిగా ప్రభుకు సమర్పించుకోవాలా క్రీస్తుకు మా ఎట్లా జీవించాలా ఆయన ఎందుకు ఆ రీతిగా అర్పించబడి ఆయన బలి అర్పణ ద్వారా మనకి ఎలాంటి జీవితం దేవుడు మనకి ఇచ్చిండో తర్వాత మనం ఎట్లా ఆయనకు మాదిరిగా ఈ లోకంలో జీవించాలా ప్రతి విషయంలో లేని విషయంలో కాని సమస్త విషయంలో మన ప్రభువుకు మాదిరిగా మన జీవించాలని ఆయన ఏ రీతిగా తన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేసిండో అది ఇక్కడ పౌలు ఈ విషయము ఇక్కడ సంఘానికి జ్ఞాపనం చేస్తున్నాడు ఏ రీతి చూడండి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉన్నటకు తన మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకునేను చూడండి ఆయన మనం ప్రేమించిండు మొట్టమొదట మనం ఆయన ప్రేమించలేదు కానీ ప్రభు మనం ప్రేమించిండు చూడండి ప్రేమించి చూడండి ఆయన ప్రేమ ఎట్లుంటుందంటే ఆ పాప ఉన్న ఈ లోకమైన శాపంలో మనందరినీ బానిసత్తులో మనందరినీ ఆయన ప్రేమించిండు కాబట్టి ప్రేమకు పొందుటకు అర్హులం కాదు మనం అయినా కానీ ఆయన మనల్ని ప్రేమించిండు ఎందుకు తెలుసా దేవుని ప్రేమ ఎట్లుంటుందంటే ఒక మనిషి ఎక్కడన్నా నశించిపోతుంటే ఆ ఆత్మ నర్శించిపోతుంటే దేవుని ప్రేమ పొందుకున్న వాళ్ళు ఎవరైనా సరే అది చూస్తూ ఊరుకుంటున్నట్టు చూడండి ఆయన ప్రేమ అట్లాంటిది ఆయన ప్రేమను పొందుకున్న కూడా అట్లా ఉంటారు ప్రాణాన్ని సైతం లెక్క చేయరు అన్నట్టు ప్రతి మన ప్రభు కూడా ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టిండు అంతగా ప్రేమించాడు అన్నట్టు ఆయన ప్రేమలో ఎంత త్యాగం ఉందో మనం అర్థం చేసుకోవాలా అయితే అలాంటి ప్రేమ దేవుని మనం ప్రేమించిండు ఈ లోక ప్రేమ ఎట్లుంటుందంటే స్వార్థపరమైన ప్రేమ అన్నట్టు మనుషుల నుంచి ఏదైనా ఆశించాలంటే ఎవరిని వాడి నుంచి తీసుకోవాలనుకుంటే ప్రేమిస్తూ ఉంటారు ఎక్కడ ప్రేమ చూస్తూ ఉంటారు కానీ ఆత్మీయ జీవితం మనం చూసినప్పుడు దేవుని ప్రేమ ఉండదు దేవుని ప్రేమలో స్వార్థం లేదు కపటం లేదు దాంబికం లేదు ఏమి లేదు ఆయన ప్రేమ ఎంత గొప్పది ఆ ప్రేమ పొందుకున్న ఆ ప్రేమను రుచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకు మాదిరిగా జీవిస్తారన్నట్టు తన జీవితంలో త్యాగం చేసుకుంటానట్టు శాక్రిఫైజ్ చేసుకుంటానట్టు ఏమైపోయినా పర్లేదు నా ప్రభు కొరకు నేను ఆ రీతిగా నా ప్రభు నా కొరకు త్యాగం చేసిండు నేను కూడా అట్లా త్యాగం చేయాలా అంటే దానివల్ల ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మనం చెప్పబడుతుంది ఆయన ప్రేమ ఎట్లాంటిది పరిమళ సువాసన అంటే పరిమళ సువాసన అంటే అది ఎంతో సువాసన అన్నట్టు అంటే పరిమళ సువాసనగా మనం ఉండాలని ఆయన అర్పించుకోవటం ఏంది అంటే పరిమళ సువాసన అంటే ఎంతో సువాసన కలదన్నట్టు ఎంతో బాగుంటుంది సెంటు కొడితే ఎట్లా ఉంటుందో సెంటు ఎక్కువ ఉంటుంది పరిమళ సువాసన అంటే నింపైన సువాసన అంటే ఎంతో విలువగలదన్నట్టు అట్ట దేవుడు మన ఆ అంటే వాసనకరమైన జీవితం పాప జీవితం ఆ జీవితంలో ఉన్న మనల్ని దేవుడు పరిమళ సువాసనగా మార్చింది అంటే మన జీవితాలు ఎక్కడన్నా చేసుకోవాలా కుళ్ళిపోయిన జీవితం పాప జీవితం ఆ బురద లాంటి జీవితం అంత భయంకరమైన జీవితంలో మనల్ని దేవుడు ఆయన మరణం ద్వారా ఆయనే బలిగా అర్పించబడి అంటే సంపూర్ణంగా ఆయన బలిపశులాగా మన కొరకు వధింపబడింది బలిపశువు బలిపిట్ట మీద సంపూర్ణంగా దహించబడితే గాని అది ఇంపైన సువాసనగా దేవునికి అంగీకారం కాదది ఆత్మీయ దర్శనం అర్థం చేసుకుంటే మన ప్రభు కూడా ఆయన జీతం త్యాగం చేసుకుంటే ఇంపైన సువాసనగా ఆయన తండ్రి తండ్రికి చేరింది బలిగా అర్పించుకుంటు తన జీతాన్ని ఎందుకంటే పాపం నుంచి ముక్తి కలిగించాలని అంటే అంత త్యాగవృతమైన జీవితము ఆయన ఆయన చేసి మనకిచ్చింది మనల్ని పరిమళ సువాసనగాను బలిగాను మన కొరకు అర్పించుకోండి ఆయన తర్వాత ఏం జరిగింది అక్కడ అర్పించుకొని ఎందుకు అర్పించుకోండు ఏసు ప్రభు మన కొరకు ఎందుకు మరణించండు రక్షణ ఇవ్వటానికి మరణించండు ఇంకేం లేదా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా ఆయన జీవితాన్ని ఆయన మన ప్రభు ఎట్లా జీవించిండు ఒకసారి మన చూస్తే చూడండి అలాగనే అన్నాడు అంటే సేమ్ రిపీట్ అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి అంటే ఏసు ప్రభు ఎట్లా పరిమళ సువాసనగా తన జీవితాన్ని త్యాగం చేసుకొని మనకి సువాసన ఇచ్చిండు మన జీవితాలు కూడా అంతే మనం కూడా అట్లా త్యాగం చేసుకోవాలి మన జీవితాలు అన్ని సాక్రిఫైస్ చేసుకోవాలా త్యాగం చేసుకోవాలా త్యాగ విరితమైన సేవ చేయకపోతే మనం అని కొరికి లోపల చూడండి అపోస్తులు చేసిన ఆ రీతిగా కాబట్టి ఈ చివరి కాలంలో మనం కూడా అపోస్తుల బోధ ఎట్లా ఉందో ఆ రీతిగా మనం ఉన్నాం కాబట్టి ఆ రీతిగా మన ప్రభు మన కొరకు చేసిండు కానీ మనం ఏం చేస్తున్నాం అట్లా ఆ రీతిగా అలాంటి త్యాగం మనం చేస్తున్నామా చేసుకోగలుగుతాం అనేది ఇక్కడ దేవుడు ఆ యొక్క పౌలు ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు ఒక విధంగా సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు చూడండి ఆ సంఘం ముఖ్య జ్ఞాప్యం చేస్తున్నాడు ఎందుకు ప్రేమించింది ఎందుకు నేను రక్షించుకున్నాడు అంటే ఇక్కడ ఉంది ఆయన ఎందుకు అంతగా బలిగా అర్పించబడిందంటే ఇక్కడ ఉంది మీరు అలాగనే అన్నాడు అంటే సేమ్ అట్లనే అలాగనే మీరు ప్రేమగా నడుచుకోమంటే ఆయన ఎట్లా ప్రేమించిందో ఆయన ఎట్లా నడుచుకున్నాడో మనన్నట్లు నడుచుకోవాలా అట్లా చేసుకోగలం మన జీవితం ఆయన మరణాన్ని కూడా లెక్క చేయలేదు ఆయన మరణి ఆయన మరణించారు కాబట్టి ఈ లోకంలో మనకు రక్షణ ఇచ్చింది అంటే ఆత్మీయ దర్శనం మనం చేసుకోవాలా మనం కూడా అంతే కదా అంటే మరణం అవినంతగా మనం శ్రమ పొందితేనే కానీ అనేక రక్షణలకు రారు అంటే మన ప్రభు కూడా అంతే కదా అంత సునాయసంగా రక్షణ వచ్చిందా మనుషులకి అని ఎంత కష్టపడి ఎంతగా తన జీవితాన్ని త్యాగం చేసుకొని సేవ చేసింది ఈ లోకంలో వచ్చినప్పుడు ఇప్పుడు మనం అందరం కూడా కుమారులనే కదా ఆ రీతిగానే ఆ సువాసన దేవుడు మనకి ఇచ్చిండు మనం కూడా పరిమళ సువాసన పొందుకున్న మనం కూడా అనేక చోట్ల వెళ్ళి మనం పరిమిళించాలంటే ఆ సువాసన ఎద జలితేనప్పుడే అనేకులు ప్రభు రాగలరు అలాగే నేను నేను ప్రేమగా అంటే ప్రేమ ఉంది అక్కడ ప్రేమ సువాసన ఎద జరాలంటే ప్రేమ ఉండాల దేవుని ప్రేమించే వాళ్ళు నశించిపోతున్న నిజంగా నన్ను ప్రేమిస్తే పేతులు నా గొర్రెలు గాయమన్నాడు అది ప్రేమ అంటే ఆయన ప్రేమించే వాళ్ళంతా కూడా ఆయన గొర్రెలు కాస్తారు నశించిపోయే గొర్రెలు ఎక్కడైతే అక్కడ వెళ్ళి వాటికి పరామర్శిస్తారో వాటిని మంచి భోజనం పెట్టి మంచి పచ్చి గదల చోట్ల ఆ గొల్లెలు ఎట్లా కాపరి నడిపిస్తారో అట్లనే మనం కూడా అనేకులను అట్లా నడిపించాలా విషయం అంటే ఇక్కడ మనం చూస్తే ఆయన జీవితాన్ని త్యాగం చేసుకోండు అలాగనే మీరును ప్రేమలు నడుచుకోమడు అయితే ఈ సత్యము మనం జాగ్రత్త అర్థం చేసుకున్నప్పుడు పౌలు ఈ విషయం చెప్తున్న కొరంది ఎపిసి సంఘానికి అయితే అపోస్తుల కార్యంలో ఈయన ఎట్లా సేవ చేసండు ఏసు ప్రభు క్రీ నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు అంటే అంతగా ఆయన ధైర్యంగా చెప్పగలను అంటే నేను క్రీస్తుని పోలి నడుచుకుంటే మీరు నన్ను పోలి నడుచుకోమంటే ఏసు ప్రభుని ఎట్లా పోలి నడుచుకుండు పౌలు అంటే ఆయన జీవితము ఏ రీతిగా ప్రభుది అదే రీతిగా ఆయన జీవించడానికి ప్రయాసపడి చివరి వరకు ఆ రీతిగా ప్రయాసపడి ఆ ప్రయాసంలో ఉన్నప్పుడు ఆయన ఎట్లాంటి సేవ చేసిండు ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆయన ఎట్లా ఎదుర్కొని ఉన్నప్పుడు అపస్తుల కార్యంలో మనం చూస్తే రెండు మాటలు తీసినట్టు అపస్తుల కార్యం ఇరవై అధ్యాయము ఇరవై వచ్చనంలో మనం చూస్తే ఇరవై ఒకటో వచ్చనం కార్యం ఇరవై అధ్యాయం ఇరవై ఇరవై దేవుని ఎదుట మారు పొంది మన ప్రవ్వైన ఏసు విశ్వాసం ఉంచవలనని యూదులకు గ్రీసు దేశస్తులకు ఎలాగూ సాక్ష్యం ఇచ్చుంటున్నాయి మీకు తెలియను ఇక్కడ వీళ్ళు చెప్తాడు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అంటే ఈయన ఈదులకు సువార్త చెప్పిండు గ్రీసు గ్రీసు దేశస్తులంటే అన్నిలు అన్నట్టు అనిలు కూడా సువార్త చెప్పిండు అన్నట్టు కాబట్టి ఎట్లా సాక్ష్యం ఇచ్చి అంటే అందరికీ నుంచి సాక్ష్యం ఇవ్వాలా అందరూ మారుమనిస్ పొందాలా అందరూ ఏసు ప్రభుల విశ్వాసం ఉంచాలా అనే సాక్ష్యం ఇస్తుందంట అయితే ఆయనకు ఒక సవాల్ ఎదురైంది అక్కడ అక్కడ విధానం ఎదురైంది అక్కడ అయితే ఇదిగో నేను ఇప్పుడు ఆత్మ ఎందు బంధింపబడిన వాంధింపబడిన అక్కడ నాకు ఏని సంభవించినో నాకు తెలియదు కానీ అంటే ఆయన ఆత్మలు చూడగలుగుతున్నాడు నేను ఇప్పుడు ఎరుసలం వెళ్తున్నా కానీ అక్కడ ఏం జరుగుతుందో నాకేం తెలియదు తెలియదు కానీ అన్నాడు అక్కడ అంటే ఏదో జరగబోతుందని చెప్తున్నా అక్కడ కానీ ఏం జరిగినా కానీ నాకు తెలియదు కానీ తర్వాత బంధకములను శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్షి ఇచ్చినాడని నాకు తెలియను అంటే దేవుని ఆత్మ చెప్తున్నాడు బంధకములు శ్రమలు నా కొరకు కాచుకునే అంట అంటే ఇవన్నీ సేవా జీవితంలో మనకన్నీ ఎదురవుతూనే ఉంటాయి అన్ని బంధకములు శ్రమలు ఇవన్నీ శ్రమలు ఉంటాయి కదా క్రైస్తవ జీవితంలో మనం పోతున్నప్పుడు మనం ఉంటుంది యుద్ధ భూమిలో ఉంటున్నాం శత్రు సమూహం మధ్యలో ఉంటున్నాం ఆ తోడేల మధ్య గొర్రెలు పోతే ఎట్లుంటాయి మన మన పరిస్థితి అట్లా ఉంది తోడేల మధ్యకు మనం వెళ్తున్నాం గొరెలాగా ఉన్నాం గొరెను చూస్తే తోడేలు ఎట్లుంటది అమాంతంకి వచ్చి పైన పడుతున్నాం కానీ దేవుడు చెప్పాడు అది ఏసు ప్రభు నేను తోడేలద్దకు గోరేళ్ల పంపిణీ పంపుతున్నాడు కాబట్టి క్రైస్తవ జీవితంలో నువ్వు తోడేల దగ్గర అంటే తోడేల దగ్గర గోరిపిల్లపోతే ఏమవుతుంది కానీ అక్కడ చెప్తున్నక్కడ యేసు ప్రభు కూడా ఆయన అంతగా త్యాగం చేసుకున్నట్టు గొరెపిల్లలాగా మన కొరకు అర్థించబడినంటే ఆయన మరణము మనల్ని ఎందుకు ఏ రీతిగా చేసింది కానీ ఆయన మరణంలో రుచి చూసిన మనం కూడా ఆ పరిమళ సువాసన పొందుకున్న మనమందరం కూడా ఆ రీతిగా మనం చేయగలుగుతున్నామా పౌరు చేస్తుండే ఇక్కడ తన జీవితాన్ని కూడా త్యాగం చేసుకోండి తెలుసానికి శ్రమ వస్తుందని అయినా కానీ ఏమవుతుందో నాకు తెలియదు కానీ బంధకాల శ్రమను బట్టి ఉంటాయి నాకు తెలుసు దేవుని ఆత్మ ఆ రీతి చెప్తున్నాడు పరిశుధాత్మ మాట్లాడతాడు దేవుని ఆత్మ నీలో హృదయంలో ఉంటే ఆయన మాట్లాడుతూ ఉంటాడు చెప్తూ ఉంటాడు అన్నట్టు అన్ని నాకు తెలియదు చెప్తున్నాను అక్కడ అయితే ఆ అయితే ఈ వాక్యం ఇట్ల ఉంచి అపో కార్యంలో ఒక వాక్యాన్ని మనం చూస్తాను మళ్ళా ఇక్కడికి వచ్చేస్తాము ఒక ప్రవక్త వచ్చి హెచ్చరిస్తుంది అక్కడ అపుస్తుల కార్యము ఇరవై ఒకటో అధ్యాయంలో పాదో వచనంలో మనం చూస్తే ఇరవై అధ్యాయము పాదో వచనంలో ఇక్కడ మేము అనేక దినములు ఉండగా అక్కడ హగబు అని ఒక ప్రవక్త యూదాయ్ నుండి వచ్చాను అతడు మా ఇద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని ఎరుశలములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుల్ని ఇలాగూ బంధించి అన్ని జన్ల చేతికి అప్పగింప అని పరిశుద్ధాత్మ చెప్తున్నా అక్కడ కూడా అదే జరుగుతుంది ఇక్కడ కూడా అదే జరుగుతున్నట్టు అయితే ఆయన ఏమంటారు అక్కడ ఈ మాట వినినప్పుడు మేము అక్కడ అక్కడ వారంలో ఎరుశలము వెళ్ళొద్దని అతని బతిమనుకుంటుంది గాని అవును ఇది మీరు ఏడ్చిన గుండె ఎలా చే చేసేది ఎలా నేనైతే ప్రభు ఏసు నామము నిమిత్తం ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా వేస్తున్నాము నిమిత్తము ఎరుషలేములో బంధింపబొట్టకు మాత్రమే కాక చనిపోటుకులు సిద్ధంగా ఉన్నానని చెప్పాను సరే ఈ రీతిగా ఆయన చెప్పినప్పుడు వాళ్ళంతా చాలా మంది అక్కడ చెప్తుండే ఇక్కడ ఎట్లా జరుగుతుందని ఒక ప్రవక్త చెప్పిండు అది సత్యం అది అయినా కానీ చూడండి ఒక దశలో దేవుడు కూడా ఆయన హెచ్చరించినప్పుడు కూడా మన విశ్వాసాన్ని వాళ్ళు నిజంగా శ్రమలో కావాలని దేవుడు అక్క చెప్పాడా నువ్వు శ్రమల కాలే నువ్వు చనిపోతే మరి నువ్వు సువర్ ఆయన రాజ్యస్థాపన కోసం ఎవరు పనిచేయాలా నేను మరణానికి దేవుడు అప్పచెప్పాడా అప్పచెప్పడు ఎట్టి నీ సేవ ముగించేంత నీ కాలం ముగించేంత నువ్వు ఆయన సైనిచ్చరు ఎందుకంటే కంప్లీట్ కావాలన్నట్టు కాబట్టి ఈ లోపు శ్రమలు ఉంటాయి కష్టాలు ఉంటాయి అన్నిటి నుంచి పొందాలా క్రైస్తవ జీవితంలో మనం పోతూనే ఉండాలా అట్లా పోతే కానీ ఏసు ప్రభు లాగా సేవ చేయలేము ఆ ఏపీ రాసి పత్రిక ఐదాదం రెండో వచ్చినము మన జీవితంలో నెరవేరంటే మనం ఎట్లా త్యాగం చేసుకోవాలా అలాగనే మీరు ప్రేమగా నడుచుకోమన్నాడు మరి నడుచుకుంటే వాళ్ళు ఉండాలని చెప్తున్నారు అంటే ఆయన చెప్పింది కాబట్టి ఆయన చేసింది ఈ రోజు ఈ వాక్యం మనం ధ్యానిస్తున్నాం కాబట్టి మనం ఎట్లా ఉండాలని మన ప్రభు మనని ఆయన ప్రేమ మనకి పట్ల హెచ్చరిస్తున్నాడు విషయం మనం అర్థం చేసుకోవాలా అయితే అతను చెప్తుండడు నేను ఎట్లయినా సరే ఏ సుక్రిస్తున్నాము నిమిత్తము ఏమైపోయినా పర్లేదు అన్నాడు అయితే ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి ఇరవై ఇరవై వచనంలో మనం చూసినప్పుడు ఇరవై చూడండి అయితే దేవుని కృ కృపా సువార్త గుచ్చి సాక్ష్యమించడం ఎందున నా పరుగును నేను ప్రభుైన ఏసు వలన పొందిన పరిచర్యలను తుద ముట్టించే నా ప్రాణమును నాకు ఎంత మాత్రము క్రియమైనది ఎంచుకొనలేదు అంటే దేవుని వాక్యా కోసము సాక్ష్యం ఇచ్చారని నా పరుగు అంటే చూడండి ఆయన పరుగు ఎప్పుడైతే ఆయన పరుగు స్టార్ట్ చేసిండో పరిచర్యలు ఎప్పుడైతే ఆయన దర్శనం చేసిండో ఎప్పుడే సేవల ఆరంభం అడిగి పెట్టిండు ఆయన చనిపోయేంత వరకు కూడా ఎప్పుడు అంత ధైర్యంగా ఆయన దేవుని వాక్యని ప్రకటించిండు చూడండి అపోస్తులు అట్లాంటి ధైర్యంగా దేవుని ఆత్మ అభిషేకం వాళ్ళు అంత ధైర్యంగా సాక్ష్యం ఇచ్చింది వాళ్ళు మొదటి శతాబ్దంలో ఆదిమ సంఘం కానీ ఈ చివరి కాలంకి వరకు మనం కూడా ఈ చివరి టైంలో మనం ఉంటున్నాం మనం అలాంటి సేవ చేయలేమా వాళ్ళు చేసిన సేవ మనం చేయలేమా నాకు అనిపిస్తుంది ఒకసారి చెయ్యగలము అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే మరి విశేషంగా చివరి కాలంలో దేవుడు మన ఆ రీతి నడిపిస్తుంది కానీ తీర్మానం మందిని కాబట్టి ఇక్కడ ఉంది ఇక్కడ వాక్యం క్లియర్ గా ఆయన సువార్త నిమిత్తము సాక్ష్యం ఇవ్వాలంటే పరుగు నా పరుగును నేను ప్రభుని ఏసే పొందిన పరిచర్యను మనకు పరిచర్ ఇచ్చిన దేవుడు కదా రకరకాలమైన పరిచర్లు ఉన్నాయి బైగుల్లో ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఒక పరిచర్య ప్రతి ఒక్కరికి ఒక కళాంతి ఇచ్చిండు ఆ రీతిగా ఇస్తూ సంఘాన్ని స్థిరపరుస్తున్నాడు ఒక్కొక్కనొక రీతిగా దేవుడు నడిపిస్తున్నాడు ఆ పరిచయను తుదు ముట్టించాలంట అంటే కంప్లీట్ చేయంత ఇన్కంప్లీట్ గా ఉండొద్దన్నట్టు ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో అది చివరి వరకు కంప్లీట్ అయ్యేంత వరకు అది చెప్తున్నక్కడ అది కంప్లీట్ చేయాలని తుదు నా ప్రాణము నాకు ఎంత మాత్రము ప్రియమైనది ఎంచుకునేది ప్రాణం మీద కూడా వస్తుందనే విషయం చెప్తున్నక్కడ అయినా కానీ నేను నా ప్రాణాన్ని లెక్క చెప్పలేదన్నట్టు అంటే అంతగా తెగించి అంత తీవ్రత కలిగి వాళ్ళు సువార్త చేసినారు వాళ్ళు చేశారు కాబట్టి ఈ రోజు మనం ఆ వాక్యం ధ్యానించి అది అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలండి దేవుడు మనకొక రాచించింది కాబట్టి మనం ఈ వాక్యాన్ని చదువుతున్న మనం కూడా మన ఆత్మీయ జీవితం కూడా అట్లా సంపూర్ణంగా చేసుకొని ముందుకు పోతే గాని అనేకలు ప్రభుకులకు మనం సంపాదించలేము త్యాగం చేసుకోవాలి మన జీవితం మనకి మనం ఒకసారి ట్రైబల్ బెల్ట్ వెళ్ళినప్పుడు ఒక పాస్ట్ కలిసింది మనకి చింతూర్ దగ్గర మనకి మనందరం కలిసి టిఫిన్ చేసింది ఒలీసాలు ఉంటాడంట ఆయన అయితే ఆయన సాక్ష్యం చెప్తుంటే ఆయన చెప్తున్నాడు అక్కడ వెలుగు వెలిగించు ఆరిపో వెలగాల వెలిగించాలా ఆరిపోవాలంటే అంటే ఆయన చెప్తున్నా అనమాట అంటే నువ్వు వెలగాల ఫస్ట్ తర్వాత ఇతరుని వెలిగించాలా తర్వాత చివరికి ఏం చేయాలా నువ్వు అనేకుల కొరకు నీ జీవితం త్యాగం చేసుకోవాలా దాన్ని అర్థం అవుతున్నట్టు అంటే సరే ఏ రీతిగా మనం అర్థం చేసుకుంటాం అంటే మన వెలుగు ఆ వెలుగుని ఇతరులకు వెలిగించాలనగా వెలిగించాలంటే చీకటి గల చోట్ల మనం వెలగాలన్నట్టు నువ్వు వెలుగులాగా దేవుడు మనం పెట్టింది లోకంలో కాబట్టి ఆ వెలుగు చీకటి గల చోట్ల ఆ వెలుగు మన మధ్యలో ఉంచుకుంటే మనలో ఉంచుకుంటే లాభం లేదు కదా ఒక్కొక్కరు ఒక వెలుగు ఒక్కరి ద్వారా ఒక రీతిగా మాట్లాడుకుంటారు ఆ టైంకి దేవుడు నీ ద్వారా ఏదో మాట్లాడాలనుకునేమో అక్కడ కానీ ఆ టైంకి మనము వెనకైపోతే అది ఏరవలకు పోతుంది అది చూడండి ఆ రీతిగానే ఆయన ప్రాణాన్ని ఎంత మాత్రం కూడా ప్రియమైన ఎంచుకోలేదంట అయితే ఇరవై ఏడవ వచనంలో దేవుని సంకల్పం అంతయ్యే మీకు తెలపకుండా ఏమీ దాచుకోలేదంట ఇది మనం అర్థం చేసుకోవాలా దేవుని సంకల్పం అంటే దేవుని సంకల్పం ఏంది అది మనం అందరికి తెలియపరచాలంట ఆయన చనిపోయేంత ముందు కూడా అది ఏది కూడా ఆయనకు బయలుపరచబడిన ప్రతి ఒక్కటి అనేకుల సంఘానికి ఆయన బయలుపరిచిండు గురించి అన్ని చెప్పేసిండు కాబట్టి దేవుని పరిచయ పొందుకున్న మనం కూడా చివరి వరకు మనం అట్లనే జీవించాలా ఆ పరిమళ సువాసనాన్ని మనుషులకు ఎదగలాలా ఏసు ప్రభు లాగా మన ప్రభు ఏ రీతిగా తన జీవితాన్ని త్యాగం చేసిందో ఆ సువాసన మనకి మనం కూడా అట్లా సువాసనగా అనేకులకి వెదజల్లాలా అనే విషయము మనం అర్థం చేసుకోవాలా అయితే ఇలా ఇంత ధైర్యం వాళ్ళకి వచ్చింది ఒక దశలో ఈ ధైర్యం ఎట్లా వచ్చింది మనకు ఎప్పుడైతే ఒకటి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే పేతులు అపోస్తులు కూడా అపోస్తులందరూ కూడా అంతకుముందు భయపడే ఎప్పుడైతే వాళ్ళు ఆయన అహరోణమైనప్పుడు పైకి వెళ్ళినప్పుడు ఏసు ప్రభు చెప్తాడు మీరు ఎరుశలెములకి వెళ్ళొద్దు వెళ్ళక ఆ తండ్రిని గుర్చిన వాగ్దానం పొందేంత వరకు ఎరుశలములో ఉన్నామన్నారు తర్వాత ఆ వాగ్దానం పొందుకునేంత అంటే ఆ ఎరుశలెములో టెన్త్ పండుగ దినం జరుగుతున్నప్పుడు అందరూ పండుగ చేసుకుంటా ఉంటే ఈ ఈ ఈ నూట మంది శిష్యులంతా పైగిపోయి ప్రార్థన చేస్తూ ఉంటారు మీరు మాకు వాగ్దానం చేసినారు కదా అభిషేకం మా టీ అని ప్రార్థన చేసి అప్పుడు పరుశురామ దిగినట్టు మనం చూస్తాం అపోస్త కార్యంలో తర్వాత పేతులు ధైర్యంగా నిలబడి అంతవరకు తిరిగోడు పేతులు తిరిగితనంగా ఉండే భయపడంండు ప్రభువు ఎవరో నాకు తెలియదని చెప్పి మూడు సార్లు అబద్ధమైన పేతులు అలాంటి ఆ స్వీట్ ఎప్పుడైతే ఆయన పడిందో అప్పుడు ధైర్యంగా సాక్ష్యం ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళ సేవ డిఫరెంట్ లెవెల్లో వెళ్ళిపోయింది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అన్నట్టు అక్కడి నుంచి వాళ్ళు తన్నులు తినరు గుద్దిరు రాళ్ళు కొట్టిండ్రు ఏమో చేసిరు కానీ ఏసు క్రీస్తు అన్ని భరించింది వాళ్ళు భరించి చివరి వరకు వేసి వాళ్ళ వంతులు వాళ్ళు ఉన్నారు అంతగా త్యాగం చేస్తున్నారు ఆ వాక్యం నెరవేరింది వాళ్ళ జీతాలు ఆ క్రీస్తు పరిమళ సువార్ అని అనేక చోట్ల వెదజల్లి అనేక రక్షణ నడిపించగలరు అట్లా చేసుకున్న వాళ్ళ జీతాలు త్యాగం మనం కూడా చేయించు కదా ఆ రీతిగా అంటే ఆ రీతిగా ఉండాలా క్రైస్తవ జీవితం అనేది చెప్తున్న అంటే నెక్స్ట్ లెవెల్ కి మనం అట్లా పోవాలా ఎందుకంటే ఇంకా ముందు రోజులు ఇంకా కఠినమైన ఆ సువార్త సేవకు అడ్డంకులు ఉంటాయి అయినా కానీ వాళ్ళు ప్రకటించినా లేదా వాళ్ళకు అడ్డంకులు ఉన్నాయి అపోస్తుల్లో కూడా అడ్డంకులు ఉన్నా కానీ వాళ్ళు ఏం చేయలేకపోయినారు అక్కడ శాస్త్రులపై ఏం చేయాలా వీళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలే అయమస్లు అయిపోయారు ఆ లోకం అంతా గలిబీలు అయిపోయింది భూ తలకిందులు అయిపోయినాయి మనుషులంతా అలాంటి గొప్ప అద్భుతాలు జరిగినాయి అక్కడ మన మన మినిస్ట్రీలు కూడా జరిగితే అక్కడ ముందు రోజుల్లో మనుషులు భూ తలకిందులు కావాల్సిందే ఎందుకంటే ఏసుక్రీస్త నామము అది బయలుపరచబడింది ఆ నామంకున్న శక్తి ముందు ఏ శక్తిగా నిలబడలేదు అనేకులు ఒప్పుకోవాల్సిందే పత్తి మోకాల్లో ఏసుక్రీస్తలు వంగాల్సిందే ఆ రీతిగా అలాంటి సేవ మనం కూడా చేస్తాం చూడండి అందుకే వాళ్ళు అంత ధైర్యంగా చెప్పగలిగినారు కాబట్టి మన మనం కూడా ధైర్యంగా మనం ముందుకు వెళ్ళినప్పుడే అనేక అద్భుతాలు మనం చేయగలం ఎందుకంటే నా ఇబుల్ పత్తిలో ఉంటుంది వచ్చివాడు ఆలస్యం చేయడంట ఆయన వస్తాడు ఖచ్చితంగా ఎవరైతే వెనకం చేస్తాడో అతని నా ఆత్మకు సంతోషం ఉండదంటాడు అక్కడ పౌలు చెప్తారు అక్కడ ఎబ్రి సంఘానికి పది అర్థం ముప్పై ఐదు మీ ధైర్యం విచ్చిపెట్టుకుని అనుకోండి కాబట్టి దేవుని చిత్తం సంపూర్ణంగా నెరవేర్చమన్నాడు కాబట్టి మనం నెరవేర్చాలంటే కానీ ఆయన చెప్పిన ప్రతి మాటకు వీరేత చూపించి మనం ముందుకు వెళ్తేనే నెరవేర్చగలం అన్నాడు అయితే ఇంకొక వాక్యం చూసి ముగిస్తా రెండో కిమతి రాసిన పత్రిక నాలుగో అధ్యయన పదిహేడవ చిత్రంలో అయితే నా ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటించబడిన నిమిత్తము అంటే ఆయన సంపూర్ణంగా దేవుని సువార్త ప్రకటించాల నిమిత్తము అన్ని జిల్లందరూ విని దాని విను నిమిత్తము చూడండి అంటే పౌలు ఎక్కువ అన్నిలకే సేవ చేసింది క్రైస్తవులుగా సేవ చేసింది ఆయన అయితే అన్ని సువార్త సంపూర్ణంగా ప్రకటించాలని అన్ని జనులందరూ దాని విను నిమిత్తం అంటే అందరూ వింటరు అన్నట్టు మనం చెప్తే ప్రతి ఒక్కరూ వింటరు అన్ని జనులు సైతం అన్నట్టు కాబట్టి ఇప్పుడు పౌలు లేడు కదా తిమోతి లేడు ఇప్పుడు నువ్వు నేనున్నావు ఇప్పుడు ఈ వాక్యం మనకు వర్తిస్తానట్టు ఇప్పుడు అయితే నా ద్వారా మనం అనుకోవాలి నా ద్వారా సంపూర్ణంగా సువార్త ప్రకటింపబడిన నిమిత్తము అన్య జనులందరూ దాని విను ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచను కాబట్టి ఆయన మన ప్రక్కన ఉంటాడు పగలు మేఘస్తంభం లాగా రాత్రి అగ్నిస్తంభం లాగా ఉంటాడు ఆ వాక్యం ఎప్పుడు మర్చిపోవద్దు మనం ఆయన మనం అనుకుంటాం మనం ఏదో అవుతుంది అనుకుంటు కానీ ఆయన సన్నిధి ఇప్పుడు మనం తోడుకుంటుంది పగలు మేఘ స్తంభం లాగా ఉంటాడు ఇష్టాలు పరిణపించి రాత్రి అగ్నిస్తంభంలాగా ప్రభు ఉన్నాడు అక్కడ ప్రభు నా పక్కన నిలిచి తర్వాత నా పక్షంలో ఉండి నన్ను బలపరిచిన గనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడితే అంటే సింహపు నోట అంటే సైతాను ఆయన నోట్ల నుంచి దేడి తప్పించిందంట అంటే మనం అర్థం చేసుకోవాలా మనం ఎలాంటి ఆ స్థలాలకు వెళ్తున్నాం ఎలాంటి స్థితిలో ఉన్నాము ఆ స్థితిలో ఉన్నప్పుడు ప్రభు ఎట్లా మనకు తోడున్నాడు మనం ఎట్లా తప్పింపబడుతున్నాం అది మనం అర్థం చేసుకోవాలి ఈ వాక్యం మనం అర్థం చేసుకోవాల ఆయన తప్పించేవాడు ఆయనే ఖచ్చితంగా ఒక దశలో పౌలను తప్పించిండు ఒక దశలో చివరికి పట్టబడింది ఆయన ఆయన కూడా అంతే కొన్ని దశలు తప్పిస్తాడు కొన్ని దశలో పట్టబడతారు కానీ పట్టబడినప్పుడు ఆయన ఎట్లా సాక్ష్యం ఇచ్చిండు అన్ని రాజు ఉంటారు కదా ఆయన పేరు పేరు నిరోజ్ చక్రవర్తి ఆ రాజు మొంగట అట్లా ధైర్యంగా అని చెప్పి చివరికి అని ఆయన చనిపోయే ఆయనకి ధైర్యంగా సువార్త చెప్పింది ఆయన లాస్ట్ చివరి వారికి కాబట్టి అలాంటి ధైర్యము ఎట్లా వచ్చింది మనకంటే ఖచ్చితంగా దేవుని ఆత్మ ఉంటేనే ఆయన ఆత్మ లేకుండా మన ధైర్యం ఉండదు అందుకే పౌలు దేవుడు మనకు పిరికి తన ఆత్మ ఇవ్వలేదు కానీ ఆత్మని మనకి ఇచ్చే అన్నాడు కాబట్టి పిరికితనం ఆత్మ అనేది అది ఎప్పుడు పిరికితనంగానే ఉంటుంది అన్నట్టు అట్లా ఉండొద్దు అని వాకింగ్ చెప్తుంది ఆ వాళ్ళు అవిశ్వాసులు మాంత్రికులు డాంబిందరూ ఎవరు కూడా పరలోకరాజ్యం పోరు వాక్యం చెప్తుంది ఆ రీతిగా మనం ఎలాంటి పిరిగితనం ఉండదు ఎందుకంటే మేఘస్తంభం అగ్నిస్తంభం లాగా మన ప్రభున్నాడు మనతో పాటు మన హృదయాలో మన ప్రభున్నాడు కాబట్టి మనం అనేక చోట్ల వెళ్ళి అన్ని జనులు వినాలా అనేక రక్షణ బంతుడు అలాంటి కృపదేవుడు మనకు అందరికీ అనుగ్రహించాలా దేని విషయంలో కానీ మనకు పిలుపు మన ఏర్పాటు నిత్యం చేసుకు మరీ జాగ్రత్త పడి జీవించాలి ఎందుకంటే పోగొట్టుకుంటాం ఏ స్థితిలో పిల్లబడ్డాం ఆ ఆ స్థితిలో ఉన్నటు పిలుపుకు తగినట్లు జీవించమన్నాడు కాబట్టి అలాంటి ధైర్యంగా మనం ముందుకెళ్ళాలా ఆయన మనకిచ్చిన ఆ కృపా పరిచర్యను అది తుదు ముట్టించేంత వరకు మనం ఆయన కొరకు సంపూర్ణంగా సమర్పించుకొని మనం ముందుకెళ్ళాలా ప్రవ్వే మనం తప్పించేవాడు ఆయనే రక్షించే మన కొండ మన కోట మన దాగుకొని చోటు ఆయనే మన ప్రవ్వే కాబట్టి ప్రతి దశలో పరిమళ సువాసనలాగా దేవుడు మనం తయారు చేసిండు మీరు అలాగే నడుచుకోమనడు మనం కూడా అట్లా త్యాగం చేసుకోవాలి మన జీవితాలు సంపూర్ణంగా అలా బలిపశువు బలిట మీద దహించబడితేనే ఇంపైన సువాసనలాగా కాబట్టి మన చేతులు అట్లా త్యాగం చేసుకోవాలా మనం ప్రభు ఏ చేసిందో ఆ సువాసన మనుషులకు ఇవ్వాలా మనకిచ్చిన సువాసన రక్షింపబడ్డ ఈ లోకపులో మరణపు వాసన ఉంది దాని పరిమళ సువాసన లాగా అలాంటి సువాసనలాగా మనం తయారు చేసిన అది మన వెద ధైర్యంగా మన ముందుకు వెళ్ళాలా అలాంటి కృప మనకు అందరికీ అనుకరించాలని చేస్తాం పరిశుద్ధులకు దేవా మా ప్రియ పరిలోకి అండి నీకు ఎంతో అన్నీ సయ్యా గొప్ప దేవ ఈ దినవంతు మీరు మాకు సాయకులు ఉన్నారనైనా ఈ రాతి కాల మీ సంధిలో మమ్మల్ని నిలబెట్టుకున్నారు ఎంతగానో మీరు బలప్రెష్ అవును ప్రవ్వా దేని విషయాలు మేము భయపడం ఎందుకంటే మీరు మాకు ధైర్యపు ఆత్మనిచ్చినారు తిరిగి తన ఆత్మ మాకు ఇవ్వలేదు ప్రవ్వా ప్రతి క్షణం మిమ్మల్ని పోలి మీరు నచ్చుకోవాలా పరిమళ సువాసనలాగా మీరు మమ్మల్ని తయారు చేస్తున్నారు మరణపు వాసన కాబట్టినైనా పరిమళ సువాసనలాగా మీరు మార్చినారు మీ మరణం ద్వారా అలాంటి మీరు చేయమన్నారు కాబట్టి ఆ యొక్క పరిమళ సువాసన పొందుకున్న మేము ఆ పరిమళ సువాసనాన్ని అనేక చోట్ల ఎదజల్లాలా అనేకులు ప్రవ్వ మీరు మీ సంతకుమే నడిపించాలా అనేకులు భయంకరమైన శ్రమంలో పాపములు ఉన్నారు కాబట్టి లోకమంతా నశించిపోతుంది ఓ ఆ చోట్ల వెలుగు ఈ యొక్క వాక్యం వెలుగుని మేము ప్రసరించాలా ప్రవ్వ అలాంటి సేవలము నడిపించండి పౌరులు ధైర్యంగా సువార్త ప్రకరించారనైనా ఆ పుస్తులు ఎట్లా ధైర్యంగా వెళ్ళినారు ప్రభ మీ ఆత్మ ఆ రీతిగా నడిపించింది వాళ్ళని కాబట్టి పరుషుల ఆత్మ మీ ఆత్మ చేత మళ్ళందరినీ అభిషేకించండి ధైర్యంగా మేము ముందుకోవాలన్నా బహుధైర్యంగా మీ వాక్యం మేము ప్రకటించాలా పచ్చింపజేయాలా మనుషుల్లో హృదయాలు స్తంభింపాలా ప్రవ్వ అనేకులు కదిలించబడాలా అయినా ఆ రీతిగా మమ్మల్ని అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తాం ఆ ప్రాంతాల నుంచి మేము ప్రార్థిష్టం కుంటనే ప్రాంతం నుంచి మేము ప్రార్థిష్టమైనా ఆ ప్రాంతంలో మేము అడుగు పెడుతున్నాం ఆ ప్రాంతానికి సమాధానం కలుగును నాకు హలదీయ ప్రతి చీకటి శక్తులను ఏసు క్రీస్తున్నాము గర్దిస్తున్నాం హలదీయ ఆ ప్రాంతాలను విడిచిపెట్టుకోమని నీకు ఆజ్ఞాపిస్తున్నా మేము అడుగుపెట్టి ప్రతి స్థలంలో ప్రవ్వ మేము వెలుగును ప్రకాశింపజేసి మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షి చేపెట్టుకోమని ప్రార్థిష్టం లేదేవా నా తండ్రి ఏసయ్య ఆ ప్రాంతంలో ప్రవ్వ నైనా ఏమేమి ఏ ఏ రీతికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలా ప్రవ్వ మీరే నడిపించను ప్రవ్వ సమస్తం మీలో ఉంది ప్రవ్వ నైనా మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం మేము ఎట్లా నడిపిస్తే మేము అక్కడికి పోతాం ఎందుకంటే మీరే మా దాగుతున్న చోటు మీరే మాకు సాయకులు ప్రవ్వ మీ సన్నిధి తోడుస్తున్నారు మహిళకి ఎట్లా తోడు ఉన్నారంటే మీరు మాకు తోడుకుంటారు వాగ్దానం చేస్తాను ప్రతి వాగ్దానం మాదే ప్రవ్వా ఈ రోజు అవన్నీ మేము జ్ఞాపకం చేసుకుంటాం ప్రవ్వా మేఘ స్తంభం లాగా నడిపించిన అగ్ని స్తంభం లాగా మీరు మీ సన్నిధి మాకు ఉంది కాబట్టి మీరు మా పక్షంగా మాకు విరోధి ఎవడు ప్రభు క్రీస్తు మా పక్షంగా ఉన్నాడు మీరు మా పక్షంగా ఉన్నారు ప్రభు ఒక్క దేవానికి ఎంతో వర్ణాలు అర్పించకూడదు గొప్ప దేవ మీ కృప వెంబడి కృప అనుగ్రించండి ప్రజలు అందరినీ మేము దీవించిన నూతనంగా అభిషేకించి మీ కొరకు గొప్ప సాసం మా కుటుంబాలందరి చుట్టూ అగ్ని కంచి పెట్టండి అయినా మీ దూతల కాకుండా అనుగురించండి ప్రతి ఆటంకాలను కొట్టివేను ప్రభు నా దేవ నా ప్రభు నీకు వన్నాలు అర్పించుకోవడం మా అందరికి మంచి ఆరోగ్యంగా ఇచ్చండి మేము పోవాల్సిన మార్గం అంతా సరళించండి లివ్స్ విషయంలో మీరు కార్యం చేయించండి లివ్స్ త్వరగా వచ్చి అనే స్థాయిపడైన ప్రతి ఆటంకాలు కొట్టివేండి ప్రవ్వ మీ మహిమర్థమే మమ్మల్ని అందరూ నడిపించమని మీరు అక్కడ తొరిగింది ప్రవ్వ సేవ మా పనులు త్వర త్వరగా ముగించుకోవాలా మీ పనులు మేము సంపూర్ణ నిమగ్నం కావాలా ప్రవ్వ అయినా ఎస్ఐయా ఇంతమంది ప్రభ నశించుకో లోకంలో అందరి కోసం ప్రవ్వ నైనా మీ వాక్యాన్ని మేము ప్రకటించాలా ఆ రీతిలో మేము తయారు కావాలా మీ వల్లే మేము జీవించాలి ఈ లోకంలో అలాంటి సేవలకు మమ్మల్ని అందరూ నడిపించి రాత్రి కళ సమయంలో మమ్మల్ని దర్శించండి మీ పనులకు దర్శన పనులకు కళలు మాకు కనిగిరించి ప్రభా మా ఆత్మలు మీ చేతి తప్ప చెప్తునైనా మీ సాధనం తీసుకొని మీరు నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షిని పెట్టి మీరు ఆక చిత్రపరచుకోమని త్వరలో అన్న ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం మీకు వదనాలనైనా ఇస్రాయిలు గొప్ప తండ్రి మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నామని అయినా ఉదయం నుంచి కాచి కాపాడడానికి మీకు ఎంతో వదనాలు ప్రభావ నేను మీరు ఎంత నమ్మకదగిన గొప్ప దేవుడు అవనైనా ప్రభు మీకు ప్రాణాన్ని ప్రధానంగా పెట్టి మమ్మల్ని కొనుక్కున్నారు మీ సొత్తు మా శరీరాల మీద మా జీవితాల మీద మాకు ఏ అధికారం లేదునైనా అవును ప్రభు తన మళ్ళీ విమోచన దినం వరకు మమ్మల్ని ముద్రించుకున్నారు మీ యొక్క పర్శుద్ధాత్మ అభిషేకం ద్వారా కాబట్టినైనా మా విమోచన దినం బహు త్వరలో ఉందనేసి మేము గ్రహిస్తున్నాం ప్రభావ ఎందుకంటే ప్రభావ మీరు అక్కడకు యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు అన్ని నెరవేరినాయి అన్ని నెరవేరినాయి ప్రభావ ఒకటి కూడా మిగిలలేదు నైనా కాబట్టి సంపూర్ణంగా నమ్ముతున్నాంనైనా బహు త్వరగా మీ అవును ప్రభావ తలుపు ఉన్నారు నైనా మీరు జ్ఞాపకం తీసుకుంటాం కాబట్టి ప్రభావ మేము దేని విషయంలో చింతించకుండా భయపడకుండా ధైర్యంగా ముందుకోవాలి ఇంతకాలం మీరు ఆ రీతి నడిపించినారు మీరు మమ్మల్ని ప్రభావ ఎంతో బలైన వాళ్ళం ఎటువంటి యోగ్యత లేని వారము అన్ని విషయాలలో దేనికి పనికి రాని వాళ్ళైనా కానీ మీరు మమ్మల్ని ఇంతవరకు లేవనైతే నడిపించినారు అనేక ప్రాంతాలలో ప్రభావ శ్రీయోను పర్వతమైన నిలబెట్టినారు మీకెంతో బదనాలు గొర్రెల గొర్రెపిల్లతో పాటు మీరు మమ్మల్ని నివసింపజేసినందుకు మీకు ఎంతో వదనాలనైనా మీకే వందనాల కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం సమస్త ఘనత మహిమా ప్రభాలు మీకే చెల్లించుకుంటున్నాం నేను ప్రభావ ఉంటానే ప్రాంతం గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు తండ్రి మళ్ళీ ఆ యొక్క ప్రాంతం చూపించింటునైనా మీరు చూపించిన ప్రాంతం అది అవును ప్రభా కాబట్టినైనా ఇది మీ వలన కలిగింది ఇది యహో వలన కలిగింది మేము సంపూర్ణంగా నమ్ములాగన మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వ మీ యొక్క స్వరాన్ని వినాలా మీ యొక్క తన్మల్ని నడిపింపుని మేము గ్రహించాలా మీ సేవకుల యొక్క తనమని మీరు నడిపింపిస్తానారు ప్రవ్వా మార్గాలు తెలియపరుస్తానారు ఇంతవరకు మాకు తెలియపరచినారు మీకెంతో వననాలు అర్పించుకుంటున్నాం వాటిని బట్టి మేము పోయిన ప్రతి ప్రాంతాల్లో మీరు అద్భుతాలు చేసినారు స్వస్థతలు చేసినారు నేను కార్యాలు చేసినారు చీకటి శక్తులు మనుషులను విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి ప్రభావ గ్రామాలనే విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి పారిపోయినాయి ప్రభా సర్వోన్నతుడై జీవన్ గల గొప్ప దేవుని బిడలి ఇక్కడ అడుగు పెట్టిండ్రు అని భయపడి పరిగెత్తిపోయినాయి ప్రభా అవును ప్రభావ అవి మేము చూసినాం తను మిమ్మల్ని మిమ్మల్ని మరో అవకాశం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈసారి మిమ్మల్ని మేము అధికంగా మహిమపరచాలా ఘనపరచాలా మీ నామాన్ని మేము ప్రాంతంలో స్థిరపరచాలా అటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభా ఈ రాత్రి క్షణంలో మేము ప్రార్థిస్తుండగా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని దర్శించండినైనా నూతనమైన అభిషేకం తెచ్చండి ప్రభా పరిశుద్ధాత్మ లేకుండా ఒక్క క్షణం మేము మీ అందులో జీవించలేం నైనా దావిద్రాజారితగా ఏడుస్తూ ప్రార్థన చేస్తుండే ప్రభావ మీ యొక్క పరిశుధాత్మని నా నుంచి తొలగించగా అని ప్రార్థించినాడు అవును ప్రభా మేము తన నాగలిపై చేయి వేసి వెనక చూడంనైనా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం నైనా అటువంటి దున్నే జీవన విధానము ప్రతి ఒక్కరికి ఒక నాగలిని మీరు ఇచ్చినారు ప్రభా అవును ప్రభావ దాన్ని నేను జీవితాంతం గట్టిగా పట్టుకొని ముందు పోలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం అందుకు నాకు శక్తి చాలా మీ యొక్క శక్తి మాకు అనుగ్రహించండి తండ్రి అవును ప్రభ మీ శక్తి మాకందరికి అవసరంనైనా మేము ముందుకు పోవాలా ప్రభా ఈ లాస్ట్ మినట్స్ ప్రభ ఇది చివరి గడియల ప్రభావం ఉంటుంది లోకంలో ఈ చివరి గడియలలో తండ్రి మలి మాకు ఎంతో గొప్ప అవకాశం ఇచ్చినారు తండ్రి మీ యొక్క సువార్థను ప్రకటించలాగనా ఎంతో మందికి లేదు ఈ ఎందుకంటే ప్రభా అహికమైన విచారీగా కొట్టుకొని క్రైస్తవ జీవితం ప్రపంచాత్మకంగానైనా జమాన తనమలి సుఖాన్ని అనుభవం ఆశ్రయించిన ఏషావు వంటి జీవితం అను పొందుకుంది ప్రభావ కానీ మీరు మాకు యాహు జీవితం అనుగ్రహించినారు యాహు ఎన్నో శ్రమలు చివరి వరకు అవును ప్రభ అన్నిటినీ మేము ఆనందంతో ఎదుర్కొని మీరు పర్చాల అటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి బ్రదర్స్ అందరి గురించి ప్రార్థిస్తున్నాం శాం బ్రదర్ గురించి భాస్కర్ బ్రదర్ గురించి చక్రవర్తి బ్రదర్ గురించి కోనిస్మస్ బ్రదర్ గురించి ప్రసాద్ బ్రదర్ గురించి తండ్రి నారాష్ బ్రదర్ గురించి రవి బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం వీరందరినీ తిన్నీ మీ యొక్క నూతనమైన చేత నడిపించండి తండ్రి మరి చుట్టూ అగ్ని కంచబెట్టమని ప్రార్థిస్తున్నాం నేను వారి కుటుంబకులందరి చుట్టూ అగ్ని కంచబెట్టండి ప్రభావ ప్రతి చీకటి దురాత్మ శక్తులని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం అందిస్తున్నాను మహాలలుయ ప్రభా నైరమాన్ గురించి నడిపించి మహిమనుందండి ప్రభా ఈ రాత్రి మంచి ఎదురు దండి మీ అందు మాకు సురక్షితం మీ అందు మాకు సమాధానం మీ కంప్లీట్ పీస్ ఇన్ ఎవ్రీ లైఫ్ ఇన్ దైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రోగ్రాం మీ సమాధానం అక్కడి గురించి నడిపించి వెయిటింగ్ లిస్ట్ మీరు స్థితించాలని సేపడమని ఏసు క్రీస్తు నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె